ం శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీ గగనసదృశం త్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూత భావాదీతం త్రిగుణరం సద్గురు నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య ోపప్లవర ప్రజ్ఞన ప్రత్యగో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివ సమారంభా యశ శంకరమధ్యమా అస్మార్యపర్యంత వందే గరు హరి హరి ఓరు లు నీను నేనీ ఉరులను తన నిన్న నెరుగాకున్నా బయలు అరుదించి తనను తాగని పరులను గని లెస్స నేను పరులా నీ అను erige eruke bayalundan ganuchu nirata నని ఒరులను తన నిన్నాడు ఎరుగకున్న బయలు లో అరుదంచి తనను తా కని పరులను కని లెస్స నేను పరులని అనుచూ ఎరిగే ఎరుకే బయలుండగను నిరతము ఆనెందు నిలువకుండుటూనయ్యో ఒరులు ఒరులు అని రెండింటిని వేశారు ఒకరికొకరు నీవంటే నీవు అని అనుకుంటున్నారట తత్వమసి మహావాక్యంలో కూడా త్వం అంటే నీవు తత్ అంటే అది బ్రహ్మము త్వం అనేటటువంటి నీవు బ్రహ్మమై ఉన్నావు అనేటటువంటి సూచించేటటువంటి ఉపదేశవాక్యం తత్వమసి గురువుగారు శిష్యుడు గారిని నీవు అని సంబోధించడంలో త్వమ్ ఉంది అనేటటువంటి వాచ్యార్థం తత్ అంటే అది బ్రహ్మం అయితే అయి ఉన్నావు అని చెప్పడం జీవుడు బ్రహ్మమే అనేటటువంటి నిరూపణ మరి నిరూపణ అయిన తర్వాత అయమాత్మా బ్రహ్మము అనేటటువంటి నిర్ణయ వాక్యాన్ని శిష్యుడు మరలా గురువుకి తెలియజేస్తున్నాడు అయితే ఇక్కడ ఒరులొరులు ఎవరు అని అడుగుతున్నాడు తత్ ఎక్కడా త్వం ఎక్కడా అనే ప్రశ్నలు సంధానించి నేను నేను మేను నేను అనే రెండు విచారణలని ఇక్కడ ప్రవేశపెడుతున్నారు మేనుని నేనని అంటున్నామా నేనుని నేనని అంటున్నామా అనేటటువంటి విచారణతో ప్రారంభించి నేను తాను అనేటటువంటి నిర్ణయానికి కరించి నేను తాను అనేటటువంటి ఒరులు ఏవైతే ఉన్నాయో ఆ ఒరులు లేనివనే నిరూపణ చేస్తూ బయలును నిర్ణయం చేస్తూ ఎరుక లేనిదనేటటువంటి నిర్ణయాన్ని అందించే ప్రయత్నం ఈ ఖండార్థంలో పూర్ణబోధగా అందిస్తూ ఉన్నారు క్రమ విచారణని మనం చూసినట్లయితే ఒరులొరులు నేను నేనని రులను తన నిన్నాడు ఎరుగా సాధారణంగా భూమండలం మీద ఉన్నటువంటి మానవులందరూ ఒకరితో ఒకరు వ్యవహరించే కాలంలో నీవు నీవు నీవు అంటూ నేను నేను నేను అంటూ వ్యవహార కాలమన్ను వ్యవహరిస్తున్నాను స్వప్న కాలంలో కూడా మనోవ్యవహారంలో మనోభూమికలో ఈ రకమైనటువంటి నేను నీవు అనేటటువంటి ద్వంద్వాలకు లోబడినటువంటి వ్యవహారమే మనం అనుభూతి చెందుతూ ఉన్నాం గాఢ నిద్రావస్థయందు ప్రియమోద ప్రమోదములతో కూడినటువంటి మోహాతిశయముతో కూడినటువంటి తమోగుణ ఆనందమయ కోశమైనటువంటి భూమికయందు తనలో తాను రమించుతున్నప్పటికీ తనను తాను గుర్తెరగనటువంటి స్థితిలో నేను మేనులను కలిసిపోయినటువంటి జడ సమాధినిష్ట వంటి గాఢ నిద్రావస్థను అనుభూతం చెందుతూ తాను శరీరమే అయి ఉన్నటువంటి దశను అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి నేను అనేటటువంటిది ఈ మేనుకు సాక్షి అని తాను అనేటటువంటిది బ్రహ్మాండ సాక్షి అని అంటే పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాతకు నేను అని బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థునికి తాను అనేటటువంటి వ్యవహార నామాలు ఉన్నట్లుగా మనం వేదాంత బోధయందు గమనించవచ్చు సగుణ నిర్గుణోపాసనల భేదంలో సగుణోపాసనయందు ఈశ్వరుని తన భావించి షోడశోపచార పూజలతో తనలో ఉన్నటువంటి ఈశ్వరుని తానే అర్చించుకునేటటువంటి పద్ధతిగా తనను తాను గుర్తించుకునేటటువంటి పద్ధతిగా జన జనన మరణములకు లోబడినటువంటి సాక్షి అయినటువంటి స్థితిని గుర్తించే ఈశ్వరుని గుర్తించేటటువంటి పనిలో కర్మ మార్గము ద్వారా భక్తి మార్గం ద్వారా యోగ మార్గం ద్వారా జ్ఞానమార్గంలో ప్రవేశించి విచారణ బలంతో పంచకోశాలకు అవస్థాత్రయానికి సాక్షి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని తానే తన యందు సర్వత్రా గుర్తించినటువంటి అవార్డు ఎవడైతే ఉన్నాడో అతడు ఊరులని చెప్పడానికి రెండవ వాడు లేనటువంటి వాడు సాధారణంగా కర్తృత్వ భోక్తృత్వ అభిమానములతో జీవించేటటువంటి జీవుడు ఊరులు నీవు నేనని అంటూ ఎవరైతే ఆత్మనిష్ఠులైన వారు ఉంటారో వారికి ఊరులు ఎవ్వరు అంటే అన్యులు ఎవరు లేరు అంటే ద్వంద్వాతీతులు కాబట్టి వాళ్ళకి రెండవ వారు లేరు మరి ఇటు ఆత్మనిష్ఠులు తమను ఆశ్రయించినటువంటి శిష్యులకు బోధ ఎలా చేస్తారు అంటే కనపడేటటువంటి శిష్యుడలో తనను తానే దర్శించుకుంటాడు శిష్యుడిలో పనిచేసేది ఆ సద్గురుమూర్తి అశరీర గురుమూర్తి యొక్క సత్తానే తన శరీరంలో కూడా సాక్షిగా పనిచేస్తూ బోధిస్తున్నటువంటిది ఆ అశరీర గురు సత్తాయే కాబట్టి అటువంటి గురు సత్తాయందు దృఢమై స్థితమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి వాళ్ళు సర్వత్రా తమను తామే దర్శిస్తున్నటువంటి వాళ్ళు అంతటా ఉన్న తనను అన్నిటా ఉన్న తనను అన్నింటినీ తనలోనూ ఏకకాలములో దర్శిస్తున్నటువంటి చెంచలతము ఉడిగినటువంటి స్థితిలో నిలకడ చెందినటువంటి స్థితిలో ఆత్మనిష్ఠులై ఉరులనే వారెవరు లేరు నేను అనేది కూడా లేదు ఈ భేదం లేదు కేవలం అంతటా తానై ఉన్నది అనేటటువంటి ఆత్మనిష్ఠులైనటువంటి వారెవరైతే ఉన్నారు దీనికి ఆదిశంకర్లు చెప్పినటువంటి ఉపమానం కొండలో ఆకాశం ఉందా ఆకాశంలో కొండ ఉందా అనే విచారణను చేపట్టినట్లయితే కొండ బయటంతా ఉన్నది ఆకాశమే అయితే కొండలో ఉన్నది కూడా ఆకాశమే అయితే కొండ పగలేసినప్పుడు ఆకాశం ఆకాశంలో కలిసిపోయిందని చెప్పడం ఎంత సత్యమో కొత్త ఆకాశం వచ్చి పూ పూర్వమున్న ఆకాశంలో కలిసిందని చెప్పడం ఎంత భ్రాంతో అలాగే ఈ కొండ అనేటటువంటి ఈ శరీరం ఈ పంచకోశాలు అనేటటువంటి ఘటము దీని ఆకాశము ఎల్లప్పుడూ దాని బయట ఉన్న ఆకాశముతో సామ్యమునే కలిగి ఉన్నది కానీ భేదమును కలిగి కాబట్టి ఘటమునందున్నటువంటి జీవము ఘటము బయట ఉన్న బ్రహ్మము రెండు ఒకటే జీవో బ్రహ్మైవ నాపరహ అనే సూత్రం చెప్పేటప్పుడు ఈ ఘటమునందలి ఆకాశమును పటమునందలి ఆకాశమును ఉపమానంగా స్వీకరించి ఘటపటముల ముందున్నటువంటి ఆకాశములు రెండు ఒకటే కదా ఘటపటమఠాది ఆకాశములన్నీ కూడా భేద కల్పితములే కాని వాస్తవములు కాదు ఇది భ్రాంతి అనే నిరూపణ వేదాంత పంచదశ ఎందు అద్వైత సిద్ధి ఎందు ఉన్నది కాబట్టి ఇట్టి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో అంటే జీవము బ్రహ్మము అన్న భేదము గుర్తించినటువంటి వారు ఎవరైతే ఉన్నదంతా బ్రహ్మమే దృష్టిని ఎవరైతే కలిగి ఉన్నారో వారికి సూచన చేసే పనిని చేపట్టారు అయ్యా ఒక బ్రహ్మాండ పరిధిలో ఉన్నటువంటి ఐదు ఐదులు ఇరవై తత్వములు ఏవైతే ఉన్నాయో పంచభూతములు పంచతన్మాత్రలు పంచశక్తులు పంచబ్రహ్మలు పంచబీజములు ఇలా ఏవైతే సర్వవ్యాపకమై సూక్ష్మమై సర్వులకు ఆధారమై ఎనిమిది లక్షల జీవరాశులకు ఆధారమై ప్రకృతి అని పేర పిలువబడుతూ ప్రకటితమై ఈశ్వరీయమై బ్రహ్మమై తా కదలక ఉన్నదో అట్టి తాను బయలు నందు చూడబోతే లేకుండా ఉన్నది కదా అనగా అంతరిక్షమునందు చూస్తే వీటికెక్కడ సామ్య లక్షణము కానీ భేద లక్షణము కానీ కనబడడం కాబట్టి షడ్ ప్రమాణ సహితమైన విచారణ ఏదైతే బుద్ధిబలంతో మనం శాస్త్రీయమైనటువంటి విచారణగా స్వీకరించి నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నామో ఈ లక్షణములు ఏవి కూడా బయలు నందు కాబట్టి ఇది అక్కడ లేదు అక్కడ ఉన్నది ఏదో అది ఇక్కడ లేదు అని చెప్పగలవా అంటే ములుగురుత సందు లేక ఉన్నది బయలు అంతరిక్షము వ్యోగము దానికి ఏ లక్షణములు లేవు ఉండుట మాత్రమే ఉన్నది అనే నిరూపణతో అటువంటి బయలులో అరుదంచి వచ్చిందట ఎవరు ఎరుక అఖండ ఎరుక మూలా ప్రకృతి ఏ పేరు పెట్టిన పరాశక్తి లేదు పరబ్రహ్మము లేదు లేనేరుక ఇలా రకరకాల స్థాయి భేదాలతో స్థితి భేదాలతో పూర్ణబోధ అంతర్గతంగా ఈ బ్రహ్మము అనే దానిని పరము అనే నిర్ణయం వైపు సూచించటం కొరకు వీటిని వినియోగిస్తూ ఉంటారు స్థితి భేదాన్ని బట్టి ఈశ్వర పంచీకరణను ఆధారం చేసుకుని కళాకాలము చిత్తూ తమస్సు పరశివము అనేటటువంటి వాటిని నిర్ణయింపచేస్తూ ఒకదాని మీద ఒకటి ఎలా నిరపేక్ష పద్ధతిగా ఇవి వ్యవహరిస్తున్నాయో చెప్పేటటువంటి పనిని చేపట్టి తనను తాగని పరులను కని లెస్స నేను పరులని అణుచు ఎరిగే ఎరుక బయలుండకనుచు నిరతము తానెందు నిలువకుండుటకు నయ్యి అనేటటువంటి పద్ధతిగా నిర్ణయం అవుతుంది అంటే అర్థం ఏమిటంటే ఒక్కసారైనా జీవితంలో విశ్వమే లేనటువంటి బాను అనేటటువంటి రెండు లక్షణాలు ఉపశమిస్తున్నాయి ఈ రీతిగా ఉపశమించేటటువంటి విధానమునకు పూర్ణబోధ అని అంటే అర్థం ఏమిటంటే ఎవరి దృష్టి అయితే అంతటా నిండి నిబిడీకృతమై ఏ మార్పు చెందనటువంటి బయలును మాత్రమే దర్శించి ఆ స్థితి ఎందే చెంది తనను తా లేనటువంటి స్థితిని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తానే లేనప్పుడు నేను నీవనేటటువంటి ద్వంద్వానికి అవకాశం లేదు ఈ రీతిగా నిర్ణయ పద్ధతిగా నేననేటటువంటి మేను కానీ అనగా జీవతనువులకు సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీర సాక్షులైనటువంటి విశ్వ తైజస ప్రాణ్య ప్రత్యేగాత్మలు కానీ లేదా బ్రహ్మాండ పరిధిలో ఉన్నటువంటి ఈశ్వరతనువులైనటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహములకు సాక్షులైనటువంటి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలైనటువంటి ఈశ్వరతను చతుష్టయ సాక్షులు కాని ఈ అష్టతను నిర్ణయం నిర్ణయం నిర్ణయము తెలిసి బయలును దర్శించి అట్టి బయలును నిరసి తెలిసినటువంటి స్థితి ఎందు చెంది ఎరుకను నిరసించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో లేని పద్ధతిగా నిర్ణయం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో షోడశీ భావమును నిరసించినటువంటి వారు ఎవరైతే హారతి కర్పూరం వలె తనకు తానుగా లేకుండా పోయేటటువంటి లక్షణం ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి దానిని మనం అందిపుచ్చుకోవాలనేటటువంటి సూచనని ఈ కదార్థంలో మనకి అందిస్తూ ఉన్నారు ఒరులొరులు నేనని ఒరులను తన బ్రహ్మమును తెలిసేంత వరకు నేను నీవు నేను నీవు అనేటటువంటి ఆట ఆడుతూ ఉంటాడు ఇది జీవభ్రాంతితో జగజ్జీవేశ్వర త్రయమునందు జరిగేటటువంటి లీల లీల అంటే అసలు నిజానికి వ్యాకరణమునందు వ్యుత్పత్తి అర్థం లేదు లాలా లీల అనే లకారంతో ఆడబడేటటువంటివన్నీ కూడా నిజానికి మాట్లాడితే అవే ఈ భావములు ఏ రకమైనటువంటి నిర్ణయము లేదు అంటే లీలా అంటే అర్థం ఏమిటంటే పిల్లవాడు ఒప్పుడే పుట్టిన పిల్లవాడు నవ్వాడు అన్నట్ట చూసినవాడు పుట్టిన పిల్లవాడు నవ్వడం ఏమిటి అన్నాడట తెలిసినవాడు కారణం ఏమిటంటే సుఖ దుఃఖాదములు సుఖ దుఃఖములు అనేటువంటి మనోవ్యాకులతగా అతనిలో లేదు మనోవ్యవహారం అతని ఎందు లేదు అందామా అంటే చిత్తవృత్తి ఉన్నది కదా అన్నారట మరి చిత్తవృత్తి యొక్క ప్రభావం చేతనే కదా అతనంతా అతను వ్యవహరిస్తూ ఉన్నది కానీ ఈ నేను నీవు అనేటటువంటి సకల వ్యవహారమంతా జాగ్రత్త స్వప్న సుశుద్ధులందు జరుగుతున్నదంతా జీవభావ వ్యవహారమై ఆట ఆడుచున్నట్లుగా ఆడించుచున్నట్లుగా తోచుచున్నాడు అంతకాలము ఈ జీవునికి ఈ భ్రాంతులన్నీ ఉండక తప్పదు ఎవరికైతే తనను ఎరిగాడు తనను తానెరుగుట అనేటటువంటి పనిలో పడ్డాడు వాటికి మొట్టమొదట కలిగినటువంటి లాభం ఏమిటంటే ప్రయోజనం ఏమిటంటే భ్రాంతులు ఉడిగిపోవడం ప్రారంభించారు భయం ఉడిగిపోవడం ప్రారంభించింది మృత్యు భయం లేకుండా పోయింది జరా వ్యాధి మృత్యువులందు భయము లేకుండా ఉన్నాడు ఈ శరీరం ఎప్పటికైనా సరే రాలిపోయేదే దీని గురించి చింతించవలసిన అవసరం లేదు నేను ఈ శరీరమును పనిముట్టుగా ఉపయోగించి పొందవలసినటువంటి జ్ఞానపరమైనటువంటి నిర్ణయమును పొందడమే నా యొక్క జీవిత లక్ష్యము తనను తానెరుగుట అనేటటువంటి పనిలో పడినటువంటి వాడికి నేను నీవు అనేటటువంటి ద్వంద్వ ప్రవృత్తి ఉపశమించిపోతు అలా తనను తాను ఎరిగినటువంటి వాడు ఉన్నాడో ఆ ఎరుక చేత పిండ బ్రహ్మాండ వ్యవహార లయముల యొక్క నిర్ణయాన్ని సాంఖ్య దృష్టితో ఎరిగినటువంటి వాడై తారక పద్ధతిగా పిండము పిండాండమునందలి అహము స్థాయి నుంచి బ్రహ్మాండమునందలి అహమైనటువంటి బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థపద నిర్ణయానికి సద్గురు ఆశ్రయం చేత ఎదుగుతూ ఉన్నాడు అలా ఎదిగినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో అలాంటి బ్రహ్మానుసంధానం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహావాక్య నిర్ణయ పద్ధతిగా జగజ్జీవేశ్వర త్రయమును బ్రహ్మమునందు విలీనం చేసేది వాళ్ళకిప్పుడు ఉన్నదంతా బ్రహ్మమే జగత్తు వేరుగా జీవుడు వేరుగా ఈశ్వరుడు వేరుగా ఈ ముగ్గురికి కలిసి ఒకే సర్వనామం ఏర్పడింది అది బ్రహ్మ కాబట్టి అట్టి బ్రాహ్మీభూత స్థితి కింద నిలకడ చెందినటువంటి వారు ఎవరైతే వారు తనను తాను ఎరిగినటువంటి వారు తనను తాను ఎరిగినటువంటి వారు ఎవరైతే వారికి పరమైనటువంటి స్థితిని సూచించేటటువంటి పూర్ణ బోధన స్వీకరించి ఎలా ఈ ఎరుక వచ్చిందో చెప్తున్నారు తనకు తాను అరుదించి ఎరుకకు కర్తలీడయ్యా కాబే కర్తృత్వాభిమానాన్ని విడచి కర్తృత్వ రహిత పద్ధతిగా కర్మ చేసేటటువంటి జీవనాన్ని మానవుడు స్వీకరించాలి అని గీత మొదటి ఆరు అధ్యాయాలలో కూడా స్పష్టంగా బోధించాను నేను కర్త అని అనుకున్నంతవరకు నువ్వు జగజ్జీవేశ్వరత్రయంలోనే ఉంటావు కాబట్టి నేను కర్త కాదు అనేటటువంటి నిర్ణయాన్ని ఆశ్రయించి ఎవరైతే జీవిస్తారో వారు బ్రహ్మమును ఎరిగేటటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు తనను తాను ఎరిగేటటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నారు కాబట్టి అలా తనకు తాను ఎట్లు వచ్చినదో స్ఫురణను అందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం తెలిసిందటయ్యా అంటే ఆకాశంలో వాయువు వచ్చింది అంతేగాని వాయువులో ఆకాశం ఏర్పడలేదు ఆకాశంలో వాయువు ఏర్పడడానికి అర్థం ఎవరయ్యా అంటే తనకు తా వచ్చిందన్న अट्ला मिल पंचभूत मिगलन भूतम तो मरक संलीन विलीनम चयूचू प्रकृति का एर्पड़े दीन के अंदी कर्त ब्रह्म अंदी ब्रह्मणर अव्यक्त अव्यक्ता महत्व महदोर महदहार महदंकारोद अनेट क्रम सृष्टि निर्णयानी इक पद्धति अब ब्रह्मे बृहशब्दवाच्य సర్వవ్యాపకమై ఉన్నది కదా ములుగురుత సంధులేక ఉన్నది కదా కథలక ఉన్నది కదా పరిణామరహితమై ఉన్నది కదా మరి అట్టి బ్రహ్మము ఎట్లా పరిణమించి సృష్టి అనేటటువంటి ప్రశ్న కలిగినటువంటి వారికి ఆ ప్రశ్న ఎందు నిలకడ చెంది తులియనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే బ్రహ్మమును బ్రహ్మణ అవ్యక్త అనేటటువంటి ఈశ్వర పంచీకరణ విధానమునకు ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే సాపేక్ష పద్ధతిని అధిగమించిన వారలకు మాత్రమే బోధించేటటువంటి పూర్ణ బోధాంతర్గతముగా చూసుకునేటటువంటి లక్షణం ఉన్న వాళ్ళకి ఈ బోధ చెప్పరాదనేటటువంటి నియమం ఉన్నందువలన పక్కవాడితో పోల్చి చూసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎప్పటికీ ఆత్మనిష్ఠుడు అయితే కాలేడు అలాగే జగజ్జీవేశ్వరత్రయమును అధిగమించినటువంటి వాడై బ్రాహ్మీభూత స్థితి ఎందు సదా నిలకడ చెందినటువంటి తుర్యనిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడు తత్పరం చెవలోకయేతనేటటువంటి పరముపై దృష్టి సారించటం కొరకు మాత్రమే పూర్ణ గురువులను ఆశ్రయించినప్పుడు నిజ గురువులను ఆశ్రయించినప్పుడు వారు నాయన ఇటువంటి బ్రహ్మాండములు అనేక కోటి అర్బుదములు ఉన్నవయ్యా అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటటువంటి సూచనని అక్కడ చెప్తూ ఉన్నారు అనేక బ్రహ్మాండములు ఉన్నవయ్యా అనేక బ్రహ్మాండములన్నీ ఈ రీతిగానే సృష్టి వ్యవహారం సాగుచు కాబట్టి నియమిత బ్రహ్మాండమునకు నియమిత బ్రహ్మాండమందలి అహమునకు నియమిత బ్రహ్మాండ అహమునకు సాక్షికి ఎవరైతే స్థితిని తెలుసుకున్నారో నిర్ణయింపబడినారో ఆ నిర్ణయింపబడిన వాడు కేవలము ఒక బ్రహ్మాండ పరిమితికి అని అనుకోవడం అది సాపేక్ష నిర్ణయానికి లోపెట్టడం తప్పు కదా కాబట్టి నీవు నిరపేక్షమైనటువంటి పద్ధతికి చెందినవాడవు నీవు పరమునకు చెందినవాడవు అని అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నటువంటి విశ్వము యొక్క అవగాహన కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ అనంత విశ్వము అంతరిక్షంలో ఎలా వచ్చింది అని మరలా ప్రశ్న వేస్తే తనకు తా అరుదించే అన్నాడు మరలా ఎలా పోతుంది అంటే తనకు తా పోతుంది అని మరి ఎలా వ్యవహరిస్తోంది అన్నాడు తనకు తా వ్యవహరిస్తోంది అన్న అరుదించడం కూడా తనకు తానే వచ్చింది వ్యవహరించడం కూడా తనకు తానే వ్యవహరిస్తోంది మరల పోవటం కూడా తనకు తానే పోతుంది ఇదంతా అఖండ ఎరుక పద్ధతి కానీ ఇట్టి అఖండ ఎరుక బయలు లేదు బయలుల్లో అరుదించి తనను తాకని పరులను గని లెస్స నేను పరులని అనుచూ ఎరిగే ఎరుక మొత్తం పెండాండ వ్యవహారమును బ్రహ్మాండ వ్యవహారమునంతా ఒక మాటలో చెప్పవయ్యా అని అడిగితే తనను తాగని తనను తాను తెలుసుకో పరులను గని అన్యమేమిటో తెలుసుకోండి లెస్సగా అంటే దానికి తెలియనంత దానికి తెలియని ఏదీ లేదు లెస్సగా అంటే ఉత్తమమైన పద్ధతిగా తనను తాను తెలుసుకునే పద్ధతిగా తనను తాను పోగొట్టుకునే పద్ధతిగా తన వ్యవహారమును తానే గుర్తించే పద్ధతిగా నేను పరులని అనుచు వ్యవహార రీతి నేనని పరులని అంటూ ఏదైతే తాను తానుగా ఉన్నదో తానై ఉన్నదో తానే లేఖ ఉన్నదో ఆ స్థితిని ఎరిగే ఎరుక బయలుండకనుచు అంతరిక్షను కననే ఏ విశ్వ అనంత విశ్వము లేనటువంటి కేవల బ్ర బయలును మాత్రమే కేవల వ్యోమమును మాత్రమే దీనికే కేవల ఆత్మని కూడా ఒక పేరుంది ఇటు కైవల్య స్థితిని కనని దర్శించగానే తనకు తా లేకపోయాను తానే లేనటువంటి పద్ధతిగా నిర్ణయాన్ని లేనివాడికి ఏమని లెక్కలు చెబుతాము కాసేపు స్థితికారకుడు అన్నామా కాసేపు సృష్టి కారకుడు ఆయా పాత్రోచిత వ్యవహారం లేక ఆద్యంతములు తన ఎందు ఇలా ఏ రీతిగా చెప్పినా ఇవన్నీ ఎరుకలో మాటలే కాని ఎరుక కావల మాట ఎక్కడోయి ఆ బయలు నిశ్శబ్ద బ్రహ్మము దాని ఎందు కళ కాలము చిత్తు తమస్సు అనునవి లేవు అది పరశివము కావున అటువంటి బయలను కనుచూ నిరతము తానెందు నిలువకుండుటకు నయ్యి అన్న జీవ పద్ధతిగా చూస్తే చింతపిక్కల ఆట ఆడేటప్పుడు చింతపిక్క నేనే అంటాడట జీవుడు అదే కథని విష్ణుమూర్తికి లక్ష్మికి లక్ష్మీదేవికి మధ్య కూడా కల్పించి అలవైకుంఠపురములు నగరిలో ఆమూలదాపల సౌదమ్ములోపలవందారవనా ప్రాంత ఎందుకు అంతోపలోత్పల పర్యంకర్రమా వినోది అయి అనేటటువంటి కల్పనను అందించాడు కోతనగారు నువ్వు ఇక్కడ చింతపిక్కలాట ఆడుతూ నేను పండిపోయాను నేను పండిపోయాను నేను పండిపోయాను అని ఎలా నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావో అలాగే ఆ ఈశ్వరుడు కూడా ఒక పాచికల ఆట ఆడుతున్నాడయ్యా అమ్మతోటి జగజ్జననితోటి జగదీశ్వరుడు ఏమిటయ్యా అంటే బ్రహ్మాండ లీల అనే ఆట ఆడుతున్నాడయ్యా కాబట్టి ఎవరెవరికి ఏ బ్రహ్మాండ లీల ఎందు కర్తవ్యం ఉపదేశించబడిందో ఆయా కర్తవ్యము వారికి ఇచ్చ ఉన్నను లేకున్నను వారి చేత నిర్వహించబడేటట్లుగా నిర్వహించబడుతున్నదే లీలా కాబట్టి నా ఇష్టమండి నేను చెయ్యనండి అని అంటున్నావే అది అంటే నేను మీననే అహం నా ఇష్టమండి నేను చెయ్యనండి నేను చేశానండి అని కర్తృత్వాన్ని ఆపాదించేదంతా కూడా నేను మీననే అహాని కాబట్టి ఎవరైతే జగదీశ్వరుణ్ణి జగజ్జనని ఆశ్రయించినటువంటి వారున్నారో అట్టివారు ఆ లీలకు లోబడి అంతటా ఉన్నది ఈశ్వరీయమే అయి ఉన్నప్పుడు జగజ్జీవేశ్వరత్రయము లేనిదై ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మమే అయి ఉన్నప్పుడు తన ఇచ్ఛతో పని లేనప్పుడు ఇచ్చా నిర్ణయములను విసర్జించిన వాడై చేజేదజ్ఞాన నిర్మాళిన్యం అంటుంది అంటే అర్థం ఏమిటంటే ప్రతిరోజు పూజ చేసేవారు ముందు రోజు పూజ చేసినటువంటి నైర్మాలిన్యాన్ని తీసివేస్తారు ఆ తీసివేసి శుభ్రపరిచిన తర్వాత పునః దేవతార్చన చేస్తారు ఆ తీసినటువంటి నిర్మాలిన్యం ఏమిటయ్యా అంటే కళ్ళకద్దుకుని ప్రసాదంగా దానిని ఏ తులసి లేకపోతే మరొక చోటో పవిత్రమైనటువంటి అపవిత్రం కానటువంటి పద్ధతిగా దానిని వినియోగిస్తారు లేదా యజ్ఞమనందో లేకపోతే హోమమునందో వాటిని ద్రవ్యములుగా వినియోగిస్తారు ఈ నైర్మాలిన్యాన్ని కారణం ఏమిటంటే చదేదజ్ఞాన నిర్మాలిన్యం ఆ నైర్మాలిన్యం పోయినటువంటి అజ్ఞానాన్ని గుర్తు ఈనాడు పునః దేవతార్చన చేసేటప్పుడు ఆవాహయామి అన్నప్పుడు దైవమును ఆవాహన చేయాలి అంటే నీవు దైవమే కదా అనేది ప్రాథమిక నియమం కాబట్టి తాను దైవమై ఉండ తగదు పరదైవముల కొల్చని వారిని వెర్రి ఎట్లు ఎట్లని బోధించదా అన్నాడు వేమన కాబట్టి తానీశ్వరుడై ఉండి తాను బ్రహ్మమై ఉండి ఉన్నటువంటి అఖండమైనటువంటి ఎరుకను మూలా ప్రకృతిని ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బయలును దర్శించగానే ఆ వ్యోమమును దర్శించగానే వ్యోమవత్ వ్యాపక స్థితిని దర్శించగానే అనంత విశ్వము లేనటువంటి అంతరిక్షమును దర్శించగానే వాళ్ళు ఏమయ్యారంటే తామే లేనటువంటి వారయ్యారు ఎందుకనంటే నిలవడానికి స్థానం లేదు కాబట్టి ఇదే లక్షణాన్ని వామనుడు తన అవతార కార్యక్రమంలో బోధించాడు అయ్యా మూడు అడుగుల నేల అడుగుతున్నాను అన్నాడు మూడు అడుగుల నేల అడిగితే తీసుకోవయ్యా మూడు అడుగులు దేవుని పెద్ద విషయం నేను అఖండ భూమండలానికి చక్రవర్తిని అన్నాడు బలి అయ్యా మూడు శుక్రాచార్యుడు అన్నాడు ఆయన అడిగేది మూడు అడుగులు కాదు ముల్లో కములు అన్నాడు ముల్లో కములైతే ఏమిటి మూడు అడుగులయితే ఏమిటి నాకు ఏదైనా సమానమే ఆది శ్రీసతి పప్పుపై ఉన్నటువంటి చేయి హరి చేయి నా చేయి మీదగుట కంటే ఈ జన్మం ఉన్నందు నాకేం అవసరం లేదయ్యా అన్నాడు బలి సత్పాత్రత అయినా సద్ధానమైనప్పటికీ అహం ఉన్నందువల్ల బలి శిక్షణకు లోనయ్యాడు వామనుడు త్రివిక్రముడు అయ్యాడు అయి ముల్లోకములను ఆక్రమించాడు నిరూపించాడు నాయన అంతటా ఉన్నది నేనే అని సకల దేవతాగణములకు సకల మానవ కోటికి కూడా ఆ త్రివిక్రమావతారం నిరూపించేది ఏమిటయ్యా అంటే ముల్లోకములను వ్యాప్తమై ఉన్నది ఒకే బ్రహ్మము కారణం ఏమిటంటే వామనుడు బ్రహ్మణ స్వరూపుడు నామరూపాత్మకంగా కూడా బ్రాహ్మణుడుగా వచ్చాడు ఒడుగా జనిదమో కమండలమో ఛత్రమో ఏం కావాలయ్యా నీకు అని బల అడిగాడు ఇట్లాగ ఏమైనా కావాలా నీకు లేదంటే ఛత్రం కావాలా నీకు లేదంటే కమండలం కావాలా నీ ఉపాసనకు ఏదైనా సహాయం చేయగలుగుతానా నేను అని బల అడిగితే నాకు మూడడుగుల నెల చాలయ్యా అన్నాడు మరి మనం కూడా మూడడుగులు అడగాలి నిజానికి మాట్లాడితే ఈశ్వరుణ్ణి ఏమిటా ఈ మూడడుగులు గొడవ అంటే త్రిపాదోర్ధగతం దివిహి అనేటటువంటి సూత్రాన్ని సూచించారు ఎవరైనా సరే అన్నవరం వెళితే అక్కడ కింద పైన ఉంటాడు అదేమిటండి ఎలా పెట్టారు అంటే ఇదొక సూచన నాయన అన్నారు ఏమిటయ్యా సూచన అంటే కింద పాదాలను చూడాలంటే పైకి వెళ్ళి స్వామివారిని దర్శించాలంట అదేమిటయ్యా అంటే అది అంతేనయ్యా బాబు క్రిపాదూర్ధ్వగతం దివిహి అక్కడ ఒక యంత్రం ఉంటుంది పెద్ద యంత్రం పెద్ద గోడను ఎండ పెద్ద యంత్రం వైకుంఠ నారాయణ మహావైకుంఠ నారాయణ యంత్రం ఏం సూచిస్తుందయ్యా అంటే మూడు పాదములు ఊర్ధ్వగతమై అంటే బ్రహ్మాండమునందు ఇప్పుడు ఏదైతే పిండాండముగా మనకు కనబడుతుందో ఇది కేవలం ఒక్క పాదం మాత్రమే అంటే మూడు పాదములు అవ్యక్తం కాదు బ్రహ్మము కాదు బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మూడు పాదములు నీకు ప్రకటితంగా లేదు మహదోర్ మహదహంకార అన్న తర్వాతే అది ప్రకటితమైంది కాబట్టి అలాంటి ప్రకటితమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ సూచిస్తున్నారు త్రిపాదోర్ధగతం దివి ఆయన ఏం చేశాడట వామనావతారంలో ఇలా ఉందా అని ఈ పిన్నాణం మొత్తాన్ని కూడా భూలోకం మొత్తాన్ని ఒక పాదంతో ఆక్రమించేసాడు ఇదంతా నాదే అన్నాడు భూవర్లోకము సువర్లోకాన్ని ఒక్కొక్క పాదముతో ఆక్రమించాడు ఇట్లా ఆక్రమిస్తూ పోయేటప్పటికీ ఊర్ధ్వమంతా కూడానేమో ఒక పాదముతో అధోలోకములంతా ఒక పాదముతో అంటే పద్నాలుగు లోకాలలో ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉంటే వాటిని రెండు పాదములతో ఆక్రమించేసేట అంటే అర్థమేమిటి ఈ అఖండ ఎరుక అంతా కూడా ఈ పద్నాలుగు లోకాలందు వ్యాపకమై ఉన్నది మరి అట్టి ఉన్నటువంటి అఖండ ఎరుక కేవలము ఈశ్వరుని యొక్క పరమాత్మ యొక్క రెండు పాదములు మాత్రమే మూడవ పాదమునొక స్థానం ఎక్కడా అంటే బలి తన శిరస్సును చూపెట్టాడు నిజానికి పద్నాలుగు లోకాలు ఆక్రమించినటువంటి రెండు పాదములలో ఈ బలి లేడా అక్కడ అర్థం ఏమిటంటే ఏ సాధకుడైతే ఈ అఖండ ఎరుక యొక్క నిర్ణయాన్ని తెలుసుకున్నాడో దానిని లేనిదిగా చేసుకోగలిగేటటువంటి పద్ధతిగా చూడాలి అనే సూచన ఉంది ఆ చూడగలిగే శక్తి తెలివిలో ఉంటుంది కాబట్టి మూడవ పాదమునకు స్థానము తలని సూచించారు ఆ తెలివి పొందినట్లయితే ఆ నిర్ణయాన్ని పొందినట్లయితే ఆ దర్శనాన్ని పొందినట్లయితే ఆ మూడవ పాదమైనటువంటి అంతరిక్షాన్ని బయలుని దర్శించిన వాడికి ఈ పద్నాలుగు లోకములు లేనివైపోయినాయి ఈ అఖండ ఎరుక లేనిదైపోయింది అనేటటువంటి సత్యాన్ని అక్కడ నిరూపిస్తున్నారు ఇలా పురాణ అంతర్గతంగా చెప్పబడినటువంటివన్నీ కూడా సంజ్ఞారూపకమైనటువంటి బోధనతో చెప్పబడ్డాయి వీటిని ఎనిమిదేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ల విజ్ఞుల వరకు పండిత పామర జనరంజకంగా చెప్పబడినటువంటివి పురాణములు వేదవ్యాస ప్రోక్తము వాటిని ఈ రీతిగా నిజగురు కరుణ చేత పొందినటువంటి జ్ఞానం ద్వారా ఈ దృష్టికి అన్వయం చేసి చూసినట్లయితే క్షేత్రములు కానీ వాటి వెనక పురాణములు కానీ పురాణముల వెనక ఉన్నటువంటి అధ్యాత్మ విద్య కానీ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అందించడం కొరకే ఏర్పాటు చేశారు అట్లా ఎవరైతే పూర్ణబోధన పొందినటువంటి మహనీయులు మహర్షులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఆ బృహద్వ్యాపకమై ఉన్నటువంటి బయలు వ్యోమము అంతరిక్షము సర్వకాలములందును సర్వే సర్వత్రా సంకల్పం అనేది లేక శూన్యమనున్నది లేక కాలమనున్నది లేక ఏమేమి లేవయ్యా ఈ బయలులు అంటే ఈ అఖండ ఎరుకకి మూడుగా దాని దాని లక్షణాలు కనబడుతున్నాయి సంకల్పంతో కనబడుతుంది కాలంతో కనబడుతుంది శూన్యంతో కూడా కనబడుతుంది నిజానికి ఇవి అవిచ్ఛిన్నము అవిభాజ్యము కాలమునందు ఎట్టి అవిచ్ఛిన్నము అవిభాజ్యమైనటువంటి స్థితి మనమే ఏం సాపేక్ష నిర్ణయ పద్ధతిగా సూర్యోదయ కాలము సూర్యాస్తమయ కాలం వరకు అహస్సని అట్టి అహస్సుకు వ్యతిరిక్తమైనటువంటి దానిని రాత్రి అని ఆ రెండింటినీ కలిపి ఒక రోజు అని అట్టి దినములు ఏడైనతో వారమని అట్టి వారములు రెండైన పక్షమని అట్టి పక్షములు రెండైనచో మాసమని అట్టి మాసములు పన్నెండైన సంవత్సరమని అట్టి సంవత్సరములు పన్నెండైన పుష్కరమని ఇట్లా అవిభాజ్యము కాలమును మనము సాపేక్షరీతిగా पंचभूतम ल्यवहार रीति के की असरणीय कलगणन मानवे सृजुजी भूमंडला दाटे अवतल की वे कलगणन पनी चय मरुक ग्रहालणन पनी चेयर सूर्य ग्रह असल पनी चेयर यह मिलीवे पालपुंत दाटते कलगणना पनी మన బుద్ధి మేరకు పనిచేసేటటువంటి కాలగణ అవగాహన చేసుకుని అవిచ్ఛిన్నమైనటువంటి కాలము ఎక్కడైతే లేదు అసలు కాలం అనే దాంట్లో అవిభాజ్యమైనటువంటి స్థితి ఉన్నటువంటి ఏ కాలం అయితే ఉన్నదో అందుకే పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఎటర్నల్ అంటే ఏమిటన్నారయ అంటే టైం అండ్ స్పేస్ ఆర్ ఎటర్నల్ అన్నాడు అంటే కాలము వ్యోమము ఈ రెండూ మాత్రమే దివ్యములు మార్పు లేనటువంటి ఎటర్నల్ అంటే మార్పు లేనటువంటివి కాలంలో ఏ మార్పు లేదు వ్యోమంలో ఏ మార్పు లేదు అని తెల్చాడు కానీ భారతీయ తత్వశాస్త్రజ్ఞులు మహర్షులు వేదాంతము వారెవరో ప్రస్థానత్రయం వారెవరో వారేం చెప్పారయ్యా అంటే అంతా కాలంలోనే ఉత్పన్నమవుతున్నది ఒక కాలమందు ఉత్పన్నమై ఒక కాలమందు వ్యవహరించి ఒక కాలమందు లయమగుట ఎరుక ఎరుక పద్ధతి కాబట్టి కాలము సర్వాధిష్టానము అందులో ఏ దోషము లేవు సత్యం అదే కానీ కాలము లేదు అన్నారు అంటే ఒక మిట్ట అవతలికి పెంచారన్న స్పేస్ ఈజ్ ఎటర్నల్ అంతరిక్షము మార్పు లేనటువంటిది పరిణామరహితమైనటువంటిది ఆ అంతరిక్షములోని లవలేశమే అనంత విశ్వమైనది ఆ అనంత విశ్వమన్నలి లవలేశమే మరల ఒక పాల ఆ పాల ఒక లవలేశమే ఒక సౌరమండలమైనది అట్టి సౌరమండలమన్నలి ఒక లవలేశమే ఒక బ్రహ్మాండమైనది అట్టి బ్రహ్మాండమునందలి ఒక లవలేశమే పిండాండమైనది అట్టి పిండాండమునందలి లవలేసమే జీవతను చతుష్టయమైనది అట్టి జీవతను చతుష్టయమునందలి లవలేశమే ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు ఆట తెలియబడుచున్నటువంటి అంతరంగమైనటువంటిది అట్టి అంతరంగమునందలి లవలేశమే జనన మరణముల మధ్యన ఉన్నటువంటి జీవనమైనది ఇప్పుడు ఎంత భాగాన్ని మనకి మన ఖాతాలు వేయవచ్చు నేనన్నది ఎంత లవలేసమై ఉన్నది లెక్కించటకు గణితించటకు అవకాశమే లేనటువంటి అనంతమైనటువంటి కాలగమనానికే మనం సరిపోయినటువంటి వాళ్ళము ఆ కాలగమనానికి అవతల ఉన్నటువంటి బయలులో నేనన్నది తానన్నది లేనిది నేను లేనివాడను నాహం నేహ నాస్తి కించంచనా నాహం నాస్తి నా కించనా అనేటటువంటి నిర్ణయాన్ని పొందాలనేటటువంటిది స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యూర్ణస్ పూర్ణమాదాయ తూర్ణమేవాశిష సహనాభవ సహనోనక్ సహవీ కరవాహై తేజస్వి నావీతమస్సు మా విద్విషావహై శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీగరుభ్యో నమ్మ హరి